కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై మూడు బలువుడు నాతడే బంధువుడాతడే తలచి ఆతనికి మొక్క నేము దైవమే భారకుడు ధరణిరక్షించుటకు భావింప నరులచేత పనిలేదు శ్రీవల్లభుడాతండు చేసినట్టల్లనవును వాతననుభవించే వారమి హరియే స్వతంత్రుడు అన్ని పనులుగా జేయ పరుల ఉద్యోగాలు పనిలేవు సురనాథుడాతడు చూచినట్టల్లనవును వరుసతో దిరిగాడే ేనే సకలేసుడే కర్త జగములుగా చుటకు ప్రకటించ నేర్పులు పనిలేవు ఒకట శ్రీవెంకటేశుడు నరించినట్లవును సుఖించి పొగడేటి శుద్ధులించేనే